అడియ కు మొరయో మొరయుకుందమాధవం దురితములియు తొలగించుటకు దండము దండము నీకు దైవ శిఖామణిం పండియూ పండని మతి పాకముసేయుర్రకునేము నీకు నిండు నీకరుణ నాపైటి కొర్రకు అభయమూ శ్రీ ఆది నారాయణ ఉభయ కర్మము నాకు ఊడుచుటొర్రకు విభుడ శ్రీవేంకటేశ शुभमुलू माकू चूपेकू